ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రేయర్ స్టార్ట్ చేస్తు ఈ రోజు స్కై ఆలో జాయిన్ అయిన మీ అందరికీ పరిశుద్ధ నామంలో మన మధ్యలో సుజాత సిస్టర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు రవి పాట పాడతారు ప్రైజ్లాడక ప్రార్థన చేసుకుందాం మహాగనుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు సర్వశక్తి మంతుడు సర్వోన్నతుడైన ఏసయ్య మీ పాద సన్నిధిలో ప్రభా ఇక సాయంత్రకాల సమయం అందునైనా ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు ఈ విధంగా చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తాం మా మధ్యన మీరు సంచరించండి మీ ఆత్మ చేత ప్రతి అభిషేకించండి ప్రభలతని హృదయంలో తెరవండి తండ్రి వేసిన అతని రాని బిడ్డలందరినీ ఇంతవరకు ప్రభ మా జీవితంలో మీరు చేసిన ప్రతి గొప్ప కార్యని ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ మా రక్షకుడవు మా విమోచకుడవు ప్రభ లోకమంతట ప్రభ నేను రక్షకుడు అని ప్రభ వే నోళ్ళ స్థుతిస్తున్నా కూడా అతడి ఇంకా మారు మనసు లేని ప్రభు మరి ఇంకో వేల మంది ఉన్నారు ఎన్నో లక్షల మంది ఇంకా మిగిలిపోయినారు ప్రభ ప్రతి ఆత్మను నడిపించండి ప్రతి ఒక్క బిడన్ ప్రభ మీ సన్నిధికి చేర్చండి వేసిన తనే నీ నిజ ప్రభలతని సత్యంలో వార్తలు ప్రభలతని ప్రతి ఒక్క బిడ తెలుసుకున్నట్టుకున్న అతని హృదయంలను తెరవండి నాయన కృపామ్మాయుడు ప్రభ మాట రీతిగా లోకరీతిగా కాకుండా ప్రభ మనస్ఫూర్తిగా నీ సన్నిధిలోకి వచ్చి హృదయం నేను కుంభరించి నేను రక్షకుడుగా అంగీకరించే ఆ యొక్క దయచేయండి ప్రభ మహాగనుడవు మహోన్నతుడవు సర్వశక్తి మంతుడవు నీవు మాత్రమే సార్వభౌముడవునైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నీవు తప్ప వేరు దేవుడు లేడు అని ప్రభ ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలా ప్రభ నుండి చెప్పాల హృదయంలో ఒప్పించుకోవాల ప్రభ నా తని పరిశుద్ధాత్మ కార్యములు మహా కార్యములు గొప్ప కార్యములను సూర్య కార్యములు ఆశ్చర్య కార్యములను చూచటకు ప్రభ మా యొక్క కనులను తెరవండి ప్రభ మీరు చేసిన ప్రతి మేలుని ప్రభ సాక్ష్యంలో ప్రభ ప్రతి ఒక్క బిడకు మేము పంచుకుంటకు నీకు కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరచమని ప్రార్థిస్తున్నాం మా విమోచకుడు నువ్వు సజీవుడైన దేవుడో ప్రభ నతడి పరలోకం నుంచి దిగి దేవుడో ప్రభ తిరిగి రానయ్యిన దేవుడు నీకు వందనాలు చలిస్తున్నాం నా ప్రభ నువ్వు చేసినటువంటి యొక్క శిల్వ ద్వారా విమోచనిచిన ఇచ్చిన దేవుడు ప్రభ రక్షించిన దేవుడు పాపముల నుండి విడుదల చేసిన దేవుడవు నీకు వందనాలు ప్రభా బాణిసత్వం నుంచి బంధకాల నుంచి మమ్మల్ని రక్షించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినమంతా కూడా ప్రభా ప్రపంచమంతటా నేను కొనియాడుచుండంగా ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నోర్ తెరచి నిన్ను ఒప్పుకున్న ప్రతి బిడ్డను ప్రభ మీరు బలపరచండి పశుధాతం చేత అభిషేకించండి ఇంకా మరో మనస్సు పొందక రక్షణ భాగ్యము లేకున్న ఎన్నో వేల మందిని ప్రభ జ్ఞాపకం చేసుకోనండి ప్రభల తండ్రి అనుకూల సమయం ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనను ఆలకించు దేవుడవు ప్రభ మాకు సమీపంగా ఉన్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రబల తండ్రి మహిమను వీడిచి దేవా నీకే వందననాలయ్యా ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ నా తండ్రి విత్తనైన వాక్యం బట్టి నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నా తండ్రి నీకు వాక్యం ప్రభా ఆలకించి వాటిని ఒప్పుకొని గైకొనటకు సహాయం నీకు కృపల ప్రతి ఒక్క కుటుంబం కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభ మీ మేళ్లతోటి మీరిచ్చిన దీవులతోటి నింపమని సమస్తంలో ప్రభ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏ సయ శక్తి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెన్ సిస్టర్ సిస్టర్ ప్రైజ్ లో సిస్టర్లోందం నా దేవాలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నాకు జీవం నిర్నా నేను నిరంతరం maranideva dinanedu nirantaram smaranideva ilokamantane nuvader kina nakule dayaikara aanandam నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నరుదయం పొంగెను నృదయం పొంగెను ఈ లోకం ఒక మాయాని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మార్యని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే నాకరకైని వీక్షించే తల్లి నాసు తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిే తండ్రి రాసు ఈ లోకామంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నీరిలో ఒక్క క్షణం గడిపినా నృదయం పొంగెను నృదయం kon genu e prema ni prema ku saatti radayya yennu na nitho sariye dikadayya ne prema ni prema ku saatti radayya yennu na nitho sariye dikadayya nanu maruva ni prema నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే ఎసయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే ఎసయ్యా ఈ లోకమంతా నేను నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం ప్రైజ్ లా సిస్టర్ థ్యాంక్ యూ మన మధ్యలో ఉన్న సెలం సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్ లా సిస్టర్ ప్రైజ్ లా సిస్టర్ మీరు వాక్యంలోకి నడిపించదు సిస్టర్ ఓకే సిస్టర్ ఇచ్చిన ప్రార్థన చేసుకొని మనం ప్రా వాక్యాన్ని ధ్యానించుకున్నాం ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కన్నిక రంగల్ ఏసియా ప్రభాతండి మరి ఏసీయా ఇచ్చిన అవకాశం బట్టి మీకు లెక్కలేని వేళ అది వంద నాలుగు స్థుత్ర నా తండ్రి ప్రభా తండ్రి ఇక్కడ కూడి ప్రభా ఆన్లైన్ ప్రభా వాక్యం ప్రభా ధ్యానించినంగా తండ్రి మా మధ్యలో మీరున్న నమ్ముచున్నాం నా తండ్రి ఏసయా ప్రభా ప్రభాతాన్ని మా సొంత జ్ఞానాన్ని కొట్టి పారేసి ప్రభా మీ యొక్క జ్ఞానం చెత మనం నడిపించండి ప్రభా వాక్యంధారా మీరే మాట్లాడండి ప్రభా తండ్రి ఏసి ఆ ప్రభాతన్ని మరి మాకు మార్పు కలిగే జీవితాన్ని అనుగ్రహించండి తండ్రి ప్రతి బిడ్డను ప్రభ మార్చి ప్రభ మీలో ప్రభ సంపూర్ణంగా ప్రభ ఉంట మాకు సాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్న ప్రార్థన అంతటిలో ప్రభ ఎట్లాంటి ఆటంకం జరగకుండా మీ యొక్క కృపను ప్రభాతాన్ని మరి నా దాయించి మనం ప్రార్థిస్తూ ఏ క్రీస్తు నామం ఈ రోజు వాక్యం నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మాథ్యూ సెకండ్ చాప్టర్ లెవెన్త్ వర్స్ మాథ్యూ సెకండ్ చాప్టర్ లెవెన్త్ వర్స్ మనం ఇక్కడ చూసుకుంటే అక్కడ జ్ఞానులు ఏసీ పుట్టినప్పుడు అప్పుట్లో టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇయర్స్ కోసము ఈ లోకంలో ఆయన శరీరధారిగా జన్మించినాను జన్మించినప్పుడు అక్కడ ఒక స్టార్ వస్తుంది ప్లస్ జ్ఞానులు ప్లస్ ఇంకా స్ అందరు అక్కడ వస్తారు కదా అయితే అక్కడ మనము ఒక్కొక్క దానికి ఒక ప్రాధాన్యత ఉంది అక్కడ దేవుడు ఫస్ట్ ఒక మేంజలు జన్మిస్తాడు అంటే మనకు తెలుసు ఆయన ఒక పశుల జన్మించినప్పుడు ఆ పశుల జన్మించినప్పుడు ఆయన ఎంత తగ్గించుకొని అక్కడ అక్కడ జన్మించను అన్నది మనం చూస్తా ఉంటాం అంటే అంత అంత తగ్గించుకున్నారు దేవుడు దేవుడు లేదంటే ఇక్కడో ఆయన ఉంటు కానీ ఆయనే మన కొరకు ఆయన యొక్క పశువుల పాకులు జన్మించాడు ఆయన యొక్క స్థలమే లేకుండే అయినప్పటికీ ఆయనే ఆయన పశువుల పాకులు అయితే దాని తర్వాత చూసుకుంటే కనుక మనము మనం కూడా అలాంటి జీవితం అంటే చాలా సార్లు మనము తగ్గించుకోము మనము తగ్గించుకోము ప్రతి దాంట్లో మనం హెచ్చించాలనుకుంటాము అయితే అక్కడ ఫస్ట్ మనం తగ్గించుకోవాలని దేవుడు మనకి చూపిస్తున్నాడు ఆయన పుట్టుక కూడా అందులో కూడా మనము ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి మనకి ఫస్ట్ అయితే ఆ మేంజులో పుట్టడం ఒక గొప్ప గొప్ప థింగ్ అనమాట అదొక గ్రేట్ థింగ్ అనమాట అయితే అంత తగ్గించుకున్న గుణం కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఆయన లోకానికి రాజ్యం ఉన్నాడు అంటే దేవుడు క్రియేట్ ఆయన మనకి మొత్తం ఈజ్ అ క్రియేటర్ ఆఫ్ అవర్స్ అంటే దేవుడు లోకాలు సృష్టించిన దేవుడు ఒక పశుల పాకలు పుట్టినము అది కూడా ఎంత తగ్గించుకున్నాడు దేవుడు దాని ద్వారా నేనైతే ఫస్ట్ అనుకుంటా దేవుడు ఎంత తగ్గించుకొని ఆ పశుల పాకలో అసలు నేను నేను చాలాసార్లు అనుకుంటాను అయితే అలాంటి దీన హృదయం మనలో ఉన్నప్పుడు మనలో కూడా దేవుడు కూడా అంత తగ్గించుకొని అలాంటి దీన హృదయం కలిగినప్పుడు మనలో కూడా దేవుడు ఉంటాడు గర్భంగా ఉన్నంత సేపు నీకు దేవుడు అనేది అసలు కనిపించ అసలు దేవుడికి ధ్యానించనమాట మనం మనము గర్వంగా ఉంటాం కదా అలాంటప్పుడు మనకు అసలు దేవు దేవుడు ఉన్నాడు అనేది కూడా జ్ఞాపకం రాదు చాలా మంది లోకస్తులో లోకంలో ఉన్నాం మనం ఒకవేళ లోకంలో జీవిస్తున్నట్లయితే మనలో గర్వం ఉంటే మన దాంట్లో దేవుడు అసలు ఉండడం మన హృదయంలో ఆయన ఎలాంటి హృదయంలో ఉంటాడంటే దీనంగా కలిగి ఉన్నారు హృదయాలలోనే అంటే ఆయనలో ఉన్న గుణగణాలు మనం ఉన్నప్పుడు ఆయన మనలో ఉంటాడు అది తగ్గించుకోవడము ఆయనకున్న గుణగణమే కదా ఆ గుణగణం మనలో ఉండాలి అయితే ఫస్ట్ అలాంటి తగ్గింపు మనలో రావాలి వచ్చినప్పుడు దేవుడు మనలో అప్పుడు పుడతాడు అంటే ఆయన గుణగణాలు మనలో ఫస్ట్ థింగ్ మాత్రం అదే ఫస్ట్ మనం తగ్గించుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ లోకంలో దేవుడు అంత గొప్ప దేవుడు లోకాలు సృష్టించిన దేవుడు సర్వలోకానికి రాజీ ఉన్న దేవుడు ఒక వర్షుల పాకలు జన్మించినప్పుడు నేను అది తీసుకున్నప్పుడు ఎప్పుడు చూస్తా అనుకుంటాను అంత దీని దేవుడు అంత తగ్గించుకున్న లోకల్ వచ్చినప్పుడు నేను అసలు మనం ఎంతటి వారము తగ్గించుకోవాలి మనం కూడా మనము మనలో గర్వం ఉంది అనుకుని నేను ఒక నేను మనం మన పొజిషన్స్ బట్టి మనం గర్విస్తూ ఉంటాం కొన్ని కొన్ని సార్లు అలాంటప్పుడు దేవుడు మనలో లేనట్టే గర్వం మనం గర్వించినప్పుడు మనలో దేవుడు లేనట్టే అప్పుడు అందుకే మనం ఏ ప్రొఫెషన్ లో ఉన్నప్పటికీ కూడా మన ఏ విధమైన అన్ని విధాలుగా అన్ని ఉన్నప్పటికీ కూడా మనము తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు మనలో వర్క్ చేస్తాడనమాట అప్పుడు దేవుని దేవుడు అనుకున్న క్రియలు మనలో జరుగుతాయన్నమాట అప్పుడే మనము దేవుని దేవుడు మనకి చెప్పినట్టు మనము సువాతని తనకు అందించగలము మనలో గర్వం ఉండి మనం తగ్గించుకోకుండా మనం సువాత చెప్తే ఎవరు వినలేరు అనమాట ఎవరైనా గర్భంగా ఉన్నప్పుడు మన వార్త సువార్త మనం ఎంత ఎంత వాక్యం చెప్పినా కూడా అది పనిచేయదు అక్కడ ఫస్ట్ మనం తగ్గించుకోవాలన్నమాట అయితే అక్కడ అదొక ఫస్ట్ మెయిన్ థింగ్ నేను గ్రహించిన దేవుడు నాతో మాట్లాడినమాట అది ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతూ మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు ఆ వాక్యాలను కూడా చెప్తుంటారు ఎవరు వాళ్ళు వాళ్ళు హెచ్చించబడతారు అని చెప్పి దేవుడు చైరదానికి ఉన్నప్పుడు మనకు సువార్త అందించినాడు ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ఆయనది ఆయన పుట్టికల్లో కూడా ప్రతి ఒక్క దానికి ఒక ఇంపార్టెన్స్ మనం గ్రహిస్తూ ఉంటాం అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే జ్ఞానులను చూసుకుంటే మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ లెవెన్త్ వర్స్ అక్కడ మనము చూస్తాం అనమాట వెన్ ద వాయిస్ మెన్ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ప్రామిస్డ్ సేవియర్ ద ఇంటెండెడ్ టు గివ్ హిమ్ ద బెస్ట్ ది హ్యాడ్ ది బెస్ట్ అంటే ఇక్కడ అక్కడ జ్ఞానులు దేవునికి సమర్పించుకోవడానికి వచ్చారు వాళ్ళు ఇవ్వడానికి వచ్చారు మాథ్యూ సెకండ్ చాప్టర్ లెవెంత్ వర్స్ లో చూసుకుంటే మీరు ఇప్పుడు రండి మీరు ఓపెన్ చేసి చూసుకుంటే అక్కడ ఉంది సెకండ్ చాప్టర్ లెవెంత్ బస్ తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆ జ్ఞానులు ఏం ఫస్ట్ సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బూలమును కానుకలుగా ఆయనకు సమర్పించేది అయితే ఆ జ్ఞానులు ఏమి ఇచ్చినంటే ఫస్ట్ బంగారము వాళ్ళు ఫస్ట్ వాళ్ళు దేవుణ్ణి దేవుణ్ణి పూజించి సాగిల పడిరు అనమాట దేవుని ముందు వాళ్ళు సాగిల పడిరు సాగిలపడి ఆయన ఆరాధించినమాట దర్షిప్డ్ హిమ్ దర్షిప్డ్ జీజస్ వెన్ గాడ్ వాజ్ బాన్ దేవుడు అక్కడ పుట్టినప్పుడు పశుల పాకులు పుట్టినప్పుడు అక్కడ వాళ్ళు అంత వాళ్ళు జ్ఞానులు ఆ కాలంలో వాళ్ళ జ్ఞానులుగా పిలువబడిన జ్ఞానులు వాళ్ళు ఫస్ట్ దేవుణ్ణి ఆరాధించారు వాళ్ళు పూజించిన దేవుణ్ణి పూజించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ దగ్గర పెట్టలు విప్పి ఒక జ్ఞాని ఆయన ఏం చేసింది బంగారం ఇచ్చిండ్రు మళ్ళీ వాళ్ళ బంగారం సా బంగారాన్ని సామ్రాణిని బోలంను కానుకగా వాళ్ళ దేవునికి సమర్పించుకురమాట దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే నేనేమంటున్నానంటే వాళ్ళు అది కాకుండా ఇంకా వేరే కూడా ఇవ్వచ్చు కదా బట్ దే హ్యావ్ గివెన్ గోల్డ్ గోల్డ్ ఇచ్చిండ్రు దేవునికి మళ్ళీ సమర్పించుకున్నారు వాళ్ళు ఫ్రాంక్ ఇన్సెన్స్ ఇచ్చారు మాయర్ అంటే ఇన్ ఇంగ్లీష్ అంశం అయితే వాళ్ళు అవే ఇవ్వాలని దానికి ఏంది అసలు వాళ్ళు ఎందుకు అదే ఇచ్చుకోరు నేను అనుకున్నాను వాళ్ళ జ్ఞానులు వాళ్ళు అది ఇచ్చే దేవునికి అసలు అవన్నీ దేవుడు ఆల్రెడీ దేవుడు క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్ కదా ఆయన ఒక సృష్టించిన దేవుడు ఆయనకు ఏది కాదు అయినప్పటికీ వాళ్ళు అక్కడ వాళ్ళ దేవునికి గోల్డ్ సమర్పించిండ్రు ఆ జ్ఞానులు అంటే వాళ్ళు ఏది కూడా లెఫ్ట్ ఓవర్ థింగ్ ఇవ్వలేదు వాళ్ళు ఏదన్నా వేరేది ఇవ్వచ్చు కానీ అది ఇవ్వలే ఏదైతే ఇంపార్టెన్స్ అయితే ఉందో అది మాత్రమే దేవునికి వాళ్ళు సమర్పించుకున్నారు అంటే చూడండి బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ దే టు లవ్ అర్ వర్షి ప్రేమ్ ది థింక్ ఆఫ్ గాడ్ యాజ్ ద జీన్ ఇక్కడ చూడండి సరీగా జ్ఞానులు అనమాట దే ఇంటెండెడ్ టు గివ్ హిమ్ ద బెస్ట్ దే హ్యాడ్ వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో ఇంపార్టెన్స్ థింగ్ ఏదైతే ఎక్కువ విలువగలేదు వాళ్ళ దగ్గర ఉన్నదో ఆ థింగ్స్ ని వాళ్ళు దేవునికి ఇచ్చుకున్నారు అనమాట వాళ్ళు వాళ్ళు దేవునికి ఇచ్చినంటే అదొక రీజన్స్ కూడా ఉంటాయి మనం కూడా మనం ఏం చేస్తామంటే దేవునికి ఇవాళ మనం అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు దేవుని దగ్గర అన్ని ఉన్నాయి కదా నేను ఏమి ఇవ్వగలుగుతా దేవునికి దేవుని నేను ఏమి ఇవ్వగలుగుతా దేవునికి దేవుడే నన్ను సృష్టించినాడు నేను ఏమి ఇవ్వగలుగుతాను అని చెప్పి కానీ దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నారు ఇక్కడ దేవుడు మనల్ని కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను ఏదైతే దేవుడు అది నాకు ఇచ్చేయాల అంతే అని అనుకుంటారు అంటే మనం అడిగింది మనకి ఇవ్వాలి అనంటే దేవుడు ఈజ్ నాట్ ఏ జీని కదా ఆయన ఇప్పుడు చూస్తుంటాం మనం జీని అంటే అవి ఇట్లా చూస్తుంటాం మనం అవి వీసి అడగంగానే ఇట్లా అడగంగానే ఇచ్చేస్తాం ఏది అడుగుతే అది కానీ అట్లా కాదు కదా మన దేవుడు మెనీ పీపుల్ టుడే దే కమ్ టు నో మన అంటే దే వాంటెడ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ నేను దేవుని నమ్ముకున్నా అంటే నాకు దేవుడి నుంచి ఇది కావాలా అందుకే నేను నేను నమ్ముకున్నా చాలా మంది నమ్ముకుంటారు చాలా మంది కన్వర్ట్ అయిన వాళ్ళు చూసుకుంటే మనము దేవుడు నాకు ఇది చేసిన నమ్ముకుంటున్నా దేవుడు నాకు ఇది అది ఇచ్చింది కాబట్టి నమ్ముకుంటున్నాను నాకు ఎంతో గుడ్ ప్రొఫెషన్ ఇచ్చిండు మంచి ఆరోగ్యం ఇచ్చిండు లేకపోతే ఇంకా వాళ్ళని అనుకునే అన్ని జరిగినాయి అందరికీ నేను నమ్ముకుంటున్నా అని అనుకున్నా అంటే వాళ్ళు అడిగినల్లా దేవుడు ఇవ్వాలన్నమాట కానీ దేవుడు అడిగింది దేవునికి ఇష్టమైంది మనం ఇస్తున్నాం మస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనము ఎందుకంటే ఆయనే ఆల్ ఈస్ ఆల్ మై టి గాడ్ హీజ్ ఆల్ గాడ్ హీ ఈజ్ హ్యావింగ్ హీ కెన్ డూ ఎనీథింగ్ కానీ ఎప్పుడు కార్యలు జరిగితే మనలో మనం తగ్గించుకున్నప్పుడే కదా మన కార్యం జరిగేటివి మనం చూస్తూ ఉంటాం దేవుడు మనకి ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు బట్ మనం దేవుడిని ఏ విధంగా పోలిస్తున్నాం అసలు మనము దేవుడిని మన యూజ్ యూజ్ గా తీసుకుంటున్నామా మనం దేవునికి యూస్ తల్గా ఉంటున్నామా అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి ఫస్ట్ చాలా మంది మనమైతే జరి ప్రార్థన చేయాలా కరెక్ట్ చేయాలా మనం కానీ అంటే ఏమైనా ఇస్తనే ప్రార్థన చేస్తాం మనము నాకు ఇది జరుగుతూనే చేస్తా అని చాలా మంది అట్లనే ఒప్పందం చేసుకుంటా ఉంటారు నేను ఈరోజు నాకు ప్రార్థన కూడా చేయాలనిపించలేదు నాకు నాకు అనుకుంది నాకు జరగలేదు అట్లా అని అవుతా ఉంటారనమాట చాలా మంది కానీ అట్లా కదనమాట ఇక్కడ వీళ్ళు చూడండి ఇంకా మనము చాలా మంది మనం ఎట్లు ఎట్లు ఇస్తామంటే అంత అయిపోయినాక దేవునికి సమరచుకుంటాం అనమాట నార్మల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం చూసుకుంటే మనము టైం ఫస్ట్ టైం దేవునికి ఇవాల్సింది ఎర్లీ మార్నింగ్ టైం ని ఏం చేస్తామంటే చాలా మంది మన వర్క్ అంతా అయినాక అప్పుడు దేవునికి ఇస్తారు కొంచెం టైం అంతే నైట్ పడుకునే ముందు ఏం చేస్తారంటే ఇంకా అంత పని అంతా అయిపోయినాక ఇంకా కొంచెం అయినాక అప్పుడు లెఫ్ట్ ఓవర్ ఏదైతే ఉందో టైమింగ్ ఇప్పుడే వర్క్ చేసుకుంటాం ఆ వర్క్ చేసుకున్నప్పుడు మిగిలితే టైం దేవునికి ఇస్తాం లేదంటే లేదు ఇంకా అంతే నా టైం అయిపోయి పడుకుంటాం అట్లా లెఫ్ట్ ఓవర్ లాగా దేవునికి ఇస్తూ ఉంటారు అనమాట కానీ నిజంగానే మనం హృదయపూర్వకంగా నేను ఇవ్వాలి ఖచ్చితంగా ఇది దేవునికి నా ఇంపార్టెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రెష్యస్ ఫ్రమ్ మీ ఐ హ్యావ్ టు గివ్ గాడ్ అని ఎంతవరకు అనుకుంటున్నాం చాలా మటు నేను కూడా చేసిన ఆ విషయాలు నేను కూడా వర్క్ చేస్తా చేస్తే ఏం చేస్తానంటే చాలా సార్లు అంటే కూడా నేను అందుకే దేవుడు ఈరోజు నాతో కూడా మాట్లాడుతున్నాడు నేను వర్క్ చేస్తా చేస్తా ఒకవేళ టైం అయిపోతే ఐ విల్ let it call these few minutes and i will close it anamata atla jerugutha untund anamata kani devudu maatladtunnadu manthoni asalu atla gaane kada devudu man nunchi oka anni oka best thing man nunchi aashisthunn anamata god is not a genie to whatever we are asking and he can whatever the wish we are asking has to grant us ah adhe manu ikkada chusukuntam the wise man came to see jesus for the right reasons akada reasons unnai vallu kuda samarpichukon best thing samarpinchukunnaru మెనీ పీపుల్ టుడే దే కమ్ టు గాడ్ వెన్ దే నీడ్ సంథింగ్ ఏదైనా అవసరమైనప్పుడు దేవుని దగ్గరకు వస్తారు చాలా మంది మనం కూడా అంతే ప్రతిరోజు మనం సువార్థ అందిస్తుంటాం వాక్యం చెప్తుంటాం కానీ పర్సనల్ లైఫ్ లో మనకి తెలుసు మనము దేవుని ఏదైనా కావాల్సినప్పుడు ఏదైనా ప్రార్థన అంశాలు ఉన్నప్పుడే లేదంటే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడే మనము దేవుని దగ్గర ప్రార్థిస్తుంటాం అనమాట కానీ అట్లాగే నా నిజంగా అది అట్లాగే ఉందా కాదు కదా అది మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి దేవునికి ఇష్టంగా ఇష్టపూర్వకంగా ద వాట్ ఎవర్ ద బెస్ట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ దట్ డే వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వీ హ్యావ్ టు గీవ్ గాడ్ అని పరిశుతుడు అని ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ మనము సామ్ ఎయిట్ వర్స్ ఫస్ట్ వర్స్ అని ఎంతో దయాళుడు అనమాట అంత దయగల దేవుడు దయగల దేవుడు మనం అది దేవుడు దయగల దేవుడు కదా నేను ఏదైనా చేసి కూడా కాదు ఆయన మీ ఆయన మన పట్ల ఎప్పుడు దయనే చూపిస్తూ ఉంటా అనమాట చూడండి మనం ఇట్లున్నా కూడా ఆయన దయ చూపిస్తున్నాడు అంటే ఎంత అదృష్టంగా అంత విఆర్ రియర్లీ గ్రీ టు హ్యావ్ గాడ్ ఒక దయగల వాళ్ళ పనులు ఉంటే మన కార్యాలు కూడా మంచి జరిగిపోతాయి అనమాట అంటే అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు అనమాట దయగల దేవుడు మనకు ఉన్నాడు ఒక ఫెయిత్ఫుల్ గాడ్ మనకు ఉన్నాడు అంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు మనము బెస్ట్ ఇస్తున్నాం అసలు దేవునికి అసలు అంత కేర్ కూడా చేయట్లేదు అనమాట నార్మల్ గా మనం ఏదో ఒక అలవాటు చెప్పుగా చెప్పు అంటే హ్యాబిటేట్గా చేసేస్తున్నాం అనమాట చాలా మంది మనల్ని ఇప్పుడు చూడండి ఇప్పుడు వాక్యం చెప్పాలనుకుంటే కూడా మనం ఏం చేసినామంటే నార్మల్ గా చెప్పాను కాబట్టి చెప్తున్నాం అన్నట్లు అయిపోతుందనమాట కానీ నిజంగానే ప్రిపేర్ అయ్యి నేను చెప్తున్నామా లేదన్నదే ఇంపార్టెంట్ నాకైతే బ్రదర్ అడిగినప్పుడు ఫస్ట్ నేను నో బ్రదర్ కానీ ప్రిపేర్ అయ్యాని చెప్పిన సార్ బ్రదర్ నన్ను అడిగినప్పుడు వాక్యము బికాజ్ ఐ థాట్ ఐ విల్ బి హ్యాబీ గా థర్టీ అప్పుడు ప్రిపేర్ అవ్వచ్చులే అనుకున్నాను కానీ దేవుని ఈరోజు మాట్లాడుతున్నా మనతో కూడా ఎప్పుడు విషయా దేవుని కోసం రెడీగానే ఉండాలి మనం అది బెస్ట్ థింగ్ దేవునికి ఇవ్వడానికి వీళ్ళు కూడా ఇక్కడ జ్ఞానులు దేవునికి బెస్ట్ థింగే ఇచ్చిన అప్పుట్లో అప్పుడు చూసుకుంటే కూడా అంత ముందు కూడా దేవుని కోసం వాళ్ళు విన్నారు అనమాట వాళ్ళు ఇక్కడ చాలా మంది లోకంలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవుని దానికి వెన్ దీర్ సంథింగ్ ఓన్లీ దేల్ గో టు గాడ్ మ్యాక్సిమమ్ గా జనం వచ్చినప్పుడు ఇంకా తగ్ అది పరిస్థితి చాలా డిఫికల్ట్ గా ఉన్నప్పుడు దేవుణ్ణి అప్పుడు మనము అగైన్ అగైన్ విల్ గో టు గాడ్ నిజంగానే అట్లా అసలు మనం అట్లా మనం దేవుణ్ణి యూజ్ చేసుకుంటున్నాం అట్లా రాదు దేవుడు అంత చూస్తున్నప్పుడు మనము అసలు ఎంతవరకు ఆయనకు బెస్ట్ ఇవ్వడానికి ప్రేమ ముందుకు ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే దేవుడు ఇస్తేనే మనం పోతున్నాం మన అసలే నేను చాలా గ్రహించుకున్నాను చాలా మంది పీపుల్ బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ దే టు లవ్ ఆర్ వర్షిప్ హిమ్ అంటే మనం నిజంగా నువ్వు ఒకవేళ ఆ విధంగా చేసినావు అనుకో ఒకవేళ మనం ఎవరమైనా కూడా అవసరాన్ని బట్టి ప్రార్థిస్తే ప్రార్థన చేసిన ప్రార్థన ఇంపార్టెంట్ నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తున్నావు దేవుని ప్రేమిస్తూ అలా ఆరాధిస్తూ చేస్తున్నావు లేదా నీ అవసరాన్ని నేను ఆది ఇలాకి అవసరం ఉంది దీన్ని బట్టి నేను ఇన్ని ఇంత లవ్ కాదు కదా అక్కడ చాలా మంది అయితే చాలా మంది ఇప్పుడు అట్లాగే కానీ దేవుడు ఈరోజు దేవునికి అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే హీ హీ విల్ హీ లవ్ సెస్ కంప్లీట్లీ హీ లవ్ సెస్ కంప్లీట్లీ దట్ హీ వాంట్ అస్ టు లవ్ హిమ్ కంప్లీట్లీ విత్ ఆల్ అవ్ హార్ట్ అట్లా కాకుండా ఆ బాధనే పెట్టుకొని మనము ఆ ప్రాబ్లం నే పెట్టుకొని ఓన్లీ ప్రార్థన చేస్తే నువ్వు నిజంగా లవ చేసినట్టే అక్కడ దేవుణ్ణి లేదంటే ఓన్లీ సమస్య కోసమే ఎక్కువ దేవుణ్ణి అడుగుతున్నావు అంత నీ సమస్య అయినప్పటికీ దేవుడు అన్ని దేవుడు అన్ని అన్ని he's capable of everything he is as well as if you are meeting God I guess just what I didn't learn you love me but you wish your eso God so when you wish God I would necessarily love God by doing it on ourself then after being in life you would always enjoy God completely God queria you how you want to get a wish do not his name in half కొంచెం ధ్యాస అంతా అక్కడ డిస్టర్బెన్స్ గా ఉంటుందనమాట గాడ్ ని మనం ఎప్పుడు వి షుడ్ నాట్ థింక్ గాడ్ యాజ్ గాడ్ ఆఫ్ లైక్ యునో మెనీ పీపుల్ దే థింక్ ఆఫ్ గాడ్ యాజ్ దే జీని బాటిల్ అట్లా సం వన్ ఇన్ ప్రేయర్ ఎక్స్పెక్ట్ టు గివ్ దెమ్ వాట్ ఎవర్ దే వాంట్ ప్రేయర్ లో ఎక్స్పెక్ట్ చేస్తారనమాట నేను ఏది అడుతున్నా దేవో నాకు ఇచ్చలే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కోసం ఆడుతున్నావు జాబ్ లేదు జాబ్ అడుగుతున్నావు ఆ జాబ్ కోసం నాకు ఇస్తేనే నేను చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం మమ్మీ నమ్మకము అంటే ఏదో అడుగుతా దేవుడు ఇచ్చేస్తాడు ఇవ్వడానికి కూడా కాదు బట్ హౌ ఫార్ యూ ఆర్ లవింగ్ గాడ్ అన్నది ఇంపార్టెంట్ అక్కడ ఫస్ట్ నువ్వు ప్రేమిస్తలేవు కానీ దేవుడు అడగంగానే ఇవ్వాలి దేవుడు నమ్మక నమ్మకస్తు దేవ్ ఫెయిత్ఫుల్ హీ ఇస్ వెరీ ఫైత్ఫుల్ వాట్ ఎవర్ విస్ హీ విల్ గివ్ అస్ ద వర్డ్ వాట్ ఎవర్ హీ విల్ గివ్ హీ విల్ ప్రూవ్ హీ కెన్ డూ దాట్ వర్డ్ అని రిసీవ్ చేసుకుంటాం కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన అంత శక్తి కూడా ఉంది అడిగితే దేవుడు చూస్తాడు కానీ నువ్వు ప్రేమగా అడుతున్నావు దేని మీద ప్రేమ ఉందని అసలు అయితే లేదంటే నీ ఆ అవసరానికి బట్టి చేస్తున్నావా ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ చాలా మంది కార్యాలు జరగకపోతే ఇక ఫీల్ అయిపోతా ఉంటాం అనమాట అక్కడ దేవుని ప్రేమని చూడాలి అసలు ప్రేమని కార్యాలు జరుగుతున్నా లేదా అన్నే చాలా మంది నేనైతే గమనించిన చాలా మందిని ఏదో చాలా మంది కొంతమంది నాకు దౌతలేదు అట్లా అంటారు మనం ఎన్నోసార్లు వాక్యం కూడా ఇందాము బ్రదర్స్ చెప్పినప్పుడు సిస్టర్ చెప్పారు కదా మనకి ఎన్నోసార్లు మనం దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి సమస్యలు వచ్చినప్పుడే కాకుండా ఇంకా ఇంత కంప్లీట్ మనం ప్రేమించాలన్నది ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాం మళ్ళీ ఒకసారి ఇక్కడ జ్ఞానులు కూడా వాళ్ళు దేవునికి ఒక ప్రెషస్ థింగ్సే ఇచ్చారు దేవునికి వాళ్ళు కూడా అదొక రీజన్స్ కూడా ఉన్నాయి వాటికి వాళ్ళు దేవునికి గోల్డ్ ఇచ్చారు ఫస్ట్ గోల్డ్ దేనికి సాధ్యం అన్న చూసుకోవాలి మనం ఇక్కడ మనం ఏముంది ద బెస్ట్ దే హ్యాడ్ దివ్ హిమ్ దేర్ లెఫ్ట్ ఓవర్స్ జ్ఞానులు ఏం చేసారంటే దే డిన్ గివ్ హిమ్ దేర్ లెఫ్ట్ అంటే ఏదైతే మిగిలిపోయిందో అవి కాకుండా బట్ దేర్ గిఫ్ట్స్ వెర్ కాస్ట్లీ అవి చాలా కాస్ట్లీ కదా మనకి గోల్డ్ కానీ నిబులం ఇవన్నీ అవి ఒక సింబులైజ్ చేస్తూ ఉంటా అనమాట ద గిఫ్ట్స్ ఆఫ్ గోల్డ్ ఫ్రాగ్విన్సెన్స్ అండ్ మైర్ this significant the ayurveda importance in our life lo ayurveda manaku choopisnadi anukunna ivillu give endiki istharu devunki nade lo malli leenatta appu anukuntunna nijangane nenu anukunna asil valli atle samarpinchukura devuda akkada putteda nenoo anta munduku konni konni vinnalanu ante dhyaninchaledu anamata appudu but now i wanted to know completely endukante celebrations chestha untaru kontha mandi christmas christmas ani అయితే ఇంకా మా ఇంటి దగ్గర ఇంకా చాలా మంది హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్తూనే ఉన్నారు ఇంకా మనము క్రిస్మస్ అనే దానికి ఇప్పుడు చిన్నపిల్లలకి అయితే అసలే తెలియదు అయితే వాళ్ళకి కూడా మనం ఇట్లా చెప్పాలనేది నేను అనుకున్నప్పుడు ఇవన్నీ అడిగినప్పుడు అనుకున్నాను జ్ఞానించిన అనమాట దేవి చెప్పుకుంటూ పోవడం దేవుని కోసం మనం అయితే నేనేమంటున్నా దేవుణ్ణి దేవుడు మనతో మాట్లాడేది అంటే దేవుణ్ణి కంప్లీట్ గా లావ చేయాలి షుడ్ గివ్ హిమ్ వాట్ ఎవర్ ద బెస్ట్ థింగ్ వీఆర్ హ్యావింగ్ ఇసియా నా దగ్గర ఏం లేదు నేనేం ఇవ్వాలి అనడానికి ఏం లేదు అక్కడ మనం ఫస్ట్ దేవుని ప్రేమ దేవునికి ప్రేమించాలి ఫస్ట్ లోకంలో మన ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటిది మన దగ్గర ఉన్న అది ఫస్ట్ దేవుని ప్రేమ అంటే దేవుని ఒక్కరిని నేను ప్రేమిస్తున్నా అంటే నువ్వు ఎట్లా చూపించుకుంటావు నిరూపించుకుంటా ఎట్లా చూపిస్తావు మన దేవుని ప్రేమను ఆయన చెప్పినట్టు నడుచుకున్నప్పుడే కదా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కానీ ఇతరులను ప్రేమిస్తలేవంటే మన ఎట్లుంటుంది దేవుని ప్రేమించినట్టే నాది అసలు కానే కాదు చాలా మంది ఎంతో పరిశుద్ధంగా వాళ్ళు వాక్యాలు చదువుతారు ప్రార్థన చేస్తారు మళ్ళీ పాటలు పాడతారు మళ్ళీ మళ్ళీ ఇతరులను మాత్రము రైట్ ప్రేమించకుండా చూస్తారు అంటే సమ్ టైమ్స్ దే ఓంట్ సీ అన్నమాట రియలైజ్ అదే కాదనమాట మనిషి మనిషిలానే చూస్తారు వాళ్ళు కానీ ఆ అంటే మనిషికి దేవుని ప్రేమ అందించరు మళ్ళీ ఏమని ప్రేమించిన వాటి ఎట్లా తెలుస్తుంది ఓన్లీ ప్రాథం చేస్తే మళ్ళీ మనము ఓన్లీ బైబుల్ రీడింగ్ చేస్తే నేనా అది ఇంకా అంతే చాలా మంది మనం ఏం చేస్తామంటే వాక్యాల కరెక్ట్గా ఉండాలి నేను డైలీ వాక్యం చదువుకోవాలి మళ్ళీ నేను ప్రేయర్ చేసుకోవాలి ఆరాధించుకోవాలి పాటల ద్వారా అనుకుంటారు క్రియల ద్వారా ఎక్కడ ఆరాధిస్తున్నావు అనేది కూడా మనం చూసుకోవాలి ఎవ్రీథింగ్ కంప్లీట్ గా మనం ఉండాలి కంప్లీట్ గా ఉండి చాలా మంది మనము మనుషులం కాబట్టి మన దగ్గర అలాంటి తేడాలు ఒక్కొక్కసారి ఉంటుంటాయి కానీ మనం కంప్లీట్ గా ఆత్మీయంగా ఉన్నప్పుడు నువ్వు ఆయన ప్రేమను నువ్వు ఆయన ప్రేమించగలుగుతాం ఇతరులకి ఇవ్వగలుగుతాం ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి మనం వాక్యం చదువుతా ఉన్నాం ధ్యానిస్తాం ఇతరులకు స్వాత అందిస్తున్నాం వాక్యం ని కానీ చాలా మటుకు మనము దేవునికి ఇంట్లో ప్రేమిస్తున్నామా అసలు ఏది బెస్ట్ ఇస్తున్నామా అంత లెఫ్ట్ ఓవర్ అయింది ఇస్తున్నామా లెఫ్ట్ ఓవర్ అంటే చెప్పాను కదా ఇప్పుడే మనం టైము అంత వర్క్ అయిపోయాక టైం మిగులుతనే చేసుకుంటా నాకు ఆ రోజు హాలిడే ఉన్నప్పుడే తీసుకుంటా అట్లా కాకుండా అదొక లెఫ్ట్ ఓట్ థింక్ కింద వస్తుంది అంటే మీ గురించి నేను ఇస్తా టైం దేవునికి లేదంటే లేదు అన్నట్టు కాకుండా ద బెస్ట్ థింగ్ హౌ యూ ఆర్ గివింగ్ ద బెస్ట్ థింగ్ ఫస్ట్ వాళ్ళకి నేను తగ్గించుకోవాలనుకు ఫస్ట్ దేవుని తగ్గించుకోవడము అది తగ్గించుకోవడం అంటే చాలా అవన్ పని చాలా మందికి ఐ కైనాట్ అమ్ములు కదా మనము చూస్తా ఉంటాం వాక్య వాక్యం చెప్పే వీళ్ళు వాక్యము ఇంపార్టెన్స్ ఇప్పుడు కొంతమంది చూసినా నేను చాలా మటు కాదు ఐ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ క్లియర్లీ దట్ అబౌట్ సమ్ పర్సన్స్ నాట్ అబౌట్ ఎనివన్ మనలో మనమే చూసుకుంటే మనకి ఇంపార్టెన్స్ ఎవరు నీ తగ్గించుకోలేమన్నట్లా అయిపోతుంది అంటే నాకు ఇవ్వలేదు కానీ అట్లా ఫీల్ అయిపోతూ ఉంటాం అక్కడ తగ్గించుకున్నామా మనం తగ్గించుకోవాలి కదా తగ్గించుకోవడం అంటే యూ షుడ్ నాట్ ఫీల్ ఎనీథింగ్ లైక్ ఐ వాజ్ ఐ వాజ్ లుకింగ్ డౌన్ బై సమ్ వన్ అని అట్లా లేదు అదొకటి ఇంకొకటి ఏంటంటే టు గివ్ ద బెస్ట్ ఫర్ గాడ్ టైమింగ్ లో కానీ మనకున్న వస్తువులు ఏదైనా కూడా ఇతరులకు మనం ఇచ్చినప్పుడు ద బెస్ట్ థింగ్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ఫస్ట్ థింగ్ అయితే టైమింగ్ మనం ఇతరులు మనము డేన్ కోసం వాటర్ చెప్పడం ఒక టైమింగ్ ఫ్రెషియస్ టైమింగ్ మనం ఇవ్వడము వాక్య టైం పెట్టుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ అది ఫస్ట్ లో ఫస్ట్ బ్రదర్స్ చెప్తూ మనకి మనము చాలా సార్లు గదర్ చెప్పిన చంద్రశేఖర చెప్పినప్పుడు మన టైమింగ్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి ప్రార్థనలు అని కూడా చెప్పినప్పుడు విన్నాం అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నట్టు ఈ జ్ఞానులు కూడా వీళ్ళు దేవునికి ఏది ఇచ్చారంటే దే హ్యావ్ గివెన్ ద ప్రెషస్ థింగ్ నాట్ ద లెఫ్ట్ ఓవర్ థింగ్స్ ఇందులో చూసుకుంటే ఫస్ట్ వన్ గోల్డ్ గోల్డ్ వాజ్ గిఫ్ట్ ఫర్ కింగ్స్ ఇన్ ఏన్షియన్ టైమ్స్ అంటే ఇన్ ఓల్డెన్ డేస్ లో అప్పుడు పాతకాలంలో అక్కడ ఆయన రాజుగా ఆయనను నాజుగా నియమించడానికి ఆ గోల్డ్ సమర్పించుకోవాలన్నమాట అంటే um it is a tribute of gold with the gift ante um, the wise men acknowledged jesus as a king i like, king I like king hmm? a king ga valla sadashanga a king ga da devudu manaki is a king ay ne oka pasula papula puttina ay ni takinchukoni vallu gnanulu telusukoni agnananni batti vallu devudu nadipinchina valelu appudu akada gnanulu gold ichinappudu uh, ఈ గోల్డ్ని అనుకున్నా వీళ్ళు ఈవెన్ దీనికి ఇచ్చినా అనుకున్నా కానీ తెలుసుకున్న తర్వాత అది ఒక సింబలైజ్ అయింది అంటే జీజస్ యాజ్ అ కింగ్ అనమాట తర్వాత ఫ్రాంకిన్సెన్స్ ఇచ్చారు వాళ్ళు దే వర్షిప్ విత్ ఫ్రాంకిన్సెన్ దే గేవ్ గాడ్ ఓకే అది కూడా వాళ్ళు అది అంటే దానికి ఆ ఫ్రాంకిన్ సెన్స్ ఏంది సింబలైజ్ అంటే జీజస్ యాజ్ ఎ వన్ ఆఫ్ ద ట్రూ గాడ్ అనమాట ఆయన ఒక నిజమైన దేవుడాన్ని అది సింబలైజ్ చేస్తారు మనకి అయితే మనము మరి ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అన్నది చూసుకుంటే ఇక్కడ నువ్వు అసలు దేవుని నిజ నువ్వు చూపి అంటే ప్రార్థిస్తున్నావా లేకపోతే దేవుడు నార్మల్ గా గాడ్ అనే చేస్తున్నావా ఇప్పుడు చాలా మంది చేస్తాం దేవుడు కానీ ట్రూగా నమ్మాలంటే ఇప్పుడు కార్యాలు జరగకపోతే నమ్మడానికి వాళ్ళకు నవ్వుతారు నమ్మేది లాగా అనమాట అంతే నార్మల్ గా విఆర్ వర్షింగ్ మీన్స్ వర్షింగ్ అంతేగాని రియల్ గా వాళ్ళు చేసిన చాలా మంది చాలా మంది అంటే మనలో మనం కూడా చూసుకుంటే కనుక ఒక్కొక్కసారి ప్రార్థన ఒక్కటే చేసుకుంటూ పోతాం అలా అంతవరకు సత్యంగా మనము అసలు అనుకుంటున్నామా అసలు దేవుడు చాలా మంది అనుకుంటాం కదా దేవుడు వింటున్నాడ లేదా అసలు నన్ను నన్ను చూస్తున్నాం లేదా అని అనుకుంటా ఉంటాను నేను అనుకుంటాను చాలా సార్లు దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు అన్ని ఇట్లా చూస్తూ ఉంటాడు లేక అనిపించనీ ఆత్మస్వరూపీ కదా అని మళ్ళీ అప్పుడు నేను అనిపిస్తాను నాకు అప్పుడు అనిపించుకోనమ్మ దేవుడు చూస్తున్నాడు అనేసి అలర్ట్ అయిపోతా ఉంటాను నేను మధ్య మధ్యలో వర్క్ చేసేటప్పుడు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు నేను ఫస్ట్ మాట్లాడతాను కొంచెం మధ్యలో మధ్యలో మళ్ళీ నేను అలర్ట్ అవుతుంటా అమ్మా దేవుడు చూస్తున్నాడు అనేసి అట్లా అంటే మనం మనము దేవుడు దేవుడిని జ్ఞాపక ప్రేమను జ్ఞాపకం అనమాట ఎవరితో మాట్లాడినప్పుడు ఇంకా గొప్పం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అట్లా అంటే నేను దేవుడిని మనము ఎట్లా ప్రేమిస్తాం నిరూపించుకోవడానికి మనకు మనమే ఫస్ట్ తెలుసుకోవాలా ఫస్ట్ నేనైతే చెప్తున్నాను first we know how much we are correct and then we can tell it. we cannot share anything with other people. hm inkot vallu mayer okay it is used for the dead ante malaki already telusu devudu hm it is not a, it is a gift a most unusual gift for a baby this spice was used in ancient times to embalm um, dead bodies with this gift the wise men acknowledged jesus as a savior who came to die ainde kainde chani poraliki lokam kochundante mana pranalu kosam praname idanki ante mana mana paapala kosam praname idanki vachina devudu ainde mundhe telusukandi ye manushaina kuda ippudu mana mundhe nenu janipotha aa jeeste ippudu swatha cheppadam kuda chala kashtame kada swatha cheppadam ante ippudu mana teliche undi ekkada evaru vallu meeda edni satan attack geestu untayi శ్వాద చెప్పేటప్పుడు ఎంతో మన మనుషులు మనకి అడగిస్తా ఉంటారు మళ్ళీ అంటే ధైర్యంగా నువ్వు చెప్పగలిగితేనే నువ్వు దేవుని ప్రేమించినట్టు లేదంటే మనము భయపడే అమ్మ చాలా మంది దేవుని ఒప్పుకొని ఒప్పుకోము చాలా మంది ఏం చేస్తామంటే చూస్తూ ఉంటాం అమ్మ దాసుకొని ఇప్పుడు అంటే మనం మనం జాగ్రత్త పడాలి కానీ దే దే విల్ బి వెరీ మచ్ అఫ్రాయిడ్ అంతవరకు నువ్వు నిజంగా నిలబడి దేవునికి నాకు తెలిసి జరుగుతుందో చేయగలుగుతావు అన్ని నివరని కొట్ట కొడతారంటే ఆ ఏరియాలోకి పోనేవమ్మా నన్ను అంటే ఇప్పుడు దేవుడికి తెలుసు నేను చనిపోవడానికి వచ్చిన మానవుడిగా ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా మనలాగానే అన్ని ఫీలింగ్స్ ఉంటాయి నేనైతే అనుకుంటున్నాను దేవుడు పిల్లలు కూడా అడుగుతుంటారు దేవుడు దేవుడు కాబట్టి చేసినాడు కదా అని చెప్పి అనుకుంటుంటారు కానీ ఆయన మనిషి చిరదారిగా వచ్చినప్పుడు ఆయన మనలాగానే ఫీల్ చేయండి కదా నేను అనుకుంటున్నా ఆయన ఎట్లా చేసినా అని అనుకున్నప్పుడు చాలా గ్రేట్ గా నేను వీ హ్యావ్ టు బీ లైక్ దట్ ట్రై చేస్తా ఉంటాను ఏం కూడా ఆయన తెలిసే ఉంది అయినప్పటికీ ఆయన ఆయన మన పాపల కోసం అని అయినప్పటికీ కూడా ఆయన వచ్చింది లోకానికి మన పాపల కోసం వచ్చిండు మన కోసం రక్షణ ఇవ్వడానికి వచ్చినప్పుడు మనలాగానే ఆకలేదు కదా నేను అనుకుంటా ఈ భయ్య ఆకలేతు ప్రాధాన్యతలా చేయాలనుకుంటా ఆయన కూడా దేవుడు అక్కడ చేసి ఒక మనిషిలాగా ఉండి కూడా ఆయన చేసిడు మనిషిలాగా ఉండి కూడా ఆయన చేయను ఎస్టిమేట్ చేసుకుంటా ఉంటానన్నమాట ఇట్లా ప్రభు మళ్ళీ మేము ఎట్లా చేయాలని చెప్పి అప్పుడు నేను ఇవన్నీ కొంచెం జ్ఞాపకం పెంచుకుంటూ ఉంటాను అనమాట పిల్లలకు చెప్పడా జ్ఞాపకం పెంచుకుంటూ ఉంటాయి ఇతరులకు కూడా చెప్పేటప్పుడు కూడా సువార్థ అందించేటప్పుడు చెప్పేటప్పుడు వాళ్ళు చాలా మంది వినరు అని వాళ్ళైతే ఎక్కువ మంది ఏం చేస్తామంటే చాలా మంది మనుషులు దేవుడు నాకు ఇస్తే నేను చేస్తాను చాలా మంది అనుకుంటాను నాకు ఇది ఇప్పుడు ఈ రోగం వచ్చింది అంటే ఆ కదా తక్కువ చేస్తేనే నేను వచ్చి నమ్ముకుంటా లేకపోతే ప్రార్థన చేస్తా అనుకుంటానమాట చాలా మంది యాజ్ అూమన్ బీయింగ్ ఇట్లా చేసుకుంటాం కానీ దేవుడు మనతో మాట్లాడుతూ దేవుడు అన్ని జగలే అన్ని జరుగుతుంది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ కానీ మనం ప్రేమని చూస్తుంది దేవుడు ఆయన ఎంత మనం ప్రేమించి ప్రాణం పెట్టండి వాళ్ళంతా మన దేవుడు ఇక్కడ వాక్యలో చూసుకుంటాం కదా ఇక్కడ సామ్ వన్ ఎయిటీన్ లో వన్ ఎయిటీన్ వర్స్ లో సామెత చదువుకుంట సారీ ఆ సాం చదువుకుంటా కీర్తనలో వన్ స్లలో అవన్నీ ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక అక్కడ దావద్ మహారాజ్ అంటాడు కదా దేవుడు ఆయనకి శ్రమ పెట్టాడు కానీ ఆయన ప్రాణం అయితే మనకు కూడా అంతే దేవుడు ఆయన భక్తుడు ఆయనకు కూడా పెట్టి శ్రమలు వచ్చినాయి మనకు కూడా శ్రమలు వస్తాయి నేను అనుకుంటే దేవుడు ఇంత కఠినంగా ఆ వీళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ రీసెంట్ గా మా మమ్మీకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు తను కడుపు నొప్పి బాగా వామిటింగ్స్ మోషన్స్ అవుతుంటే అనుకుంటే ఎంత ఘోరంగా ఉన్నాయి ప్రభా ఈ ప్రాబ్లమ్స్ అంటే మనం సరిగా అవడానికే పెట్టిండు అంటే అంత దయాలుడు కదా ఒకసారి చూసుకుంటే ఆయన ఎంత అక్కడ వరకు మనకు అంత శ్రమ ప్రాణం శ్రమ పెట్టిండు కానీ శ్రమ ప్రాణం తీయలేదు దేవుడు అంత గొప్ప దేవుడు అందులో కూడా ఆయన ఉన్నాడు అక్కడ ఉండి సాయం చేస్తున్నాడు నేను అదే అనుకుంటాను ఒక్కొక్కసారి అనమాట దేవుడు మనకి పెట్టిందంటే అది మంచిగా అవడానికి అని చెప్పేసి చెప్తా ఉంటారు ఇతరులకు వాక్యం చెప్పినప్పుడు చాలా మందికి మనం ఛాన్స్ దొరికేది ఇక్కడ ఊరికనేమో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే వెళ్ళి వాక్యం చెప్తాం వాళ్ళు బాగుపడే రక్షణ వదలరు కానీ వాళ్ళ రక్షణ చూడ చూడకుండా మనల్ని మనము వాళ్ళు మళ్ళా మంచి ఏదో చూస్తుంటారనమాట మనం కూడా ఇప్పుడు దేవుని సేవకులము ఇప్పుడు వాక్యం చెప్తాము వాక్యాన్ని చదువుతాము కానీ మాక్సిమం మనం కూడా మనం చాలా మటుకు కూడా మనం కూడా ఆలోచన అట్లనే నేను అనుకుంటున్నాను కానీ దేవుడు మనకి ఆ రోజు మనకి తప్పించినా తప్పించకపోయినా కూడా దేవుడిని ఎంత ప్రేమిస్తామో అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అదే మన ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడన్నా నువ్వు లైఫ్ లో ఎక్కడన్నా చూసుకోవాలి మనము ప్రభావే ఆ విధంగా ఎప్పుడన్నా మిమ్మల్ని లేను ఓన్లీ ఎక్స్పెక్ట్ చేసినా మీ దగ్గర నుంచి అన్ఎక్స్పెక్ట్ చేసిన నేను మీరు ఎక్స్పెక్ట్ చేసింది నా దగ్గర వచ్చి నేను ఏమి ఇవ్వలేకపోయినా ప్రమాణాన్ని క్షమించాను మా అనగా ఎట్లయితే అనుకుంటే మనము చూడండి దేవుడు మనకి ఎన్నో సహాయం చేస్తూనే ఉంటారు దేవుడు మనకి పెట్టిండు ఈ రోజు వరకు అంటే నేను అనుకుంటాను ఇంకా దేవుని కార్యాలు నెరవేద్యం చాలా చాలా ఉన్నాయి అందుకే దేవుడు పెట్టి ఆ ప్రేమ చూపించుకోవాలి దేవునికి ప్రేమ వింటూనే ఉండి ఎన్నిసార్లు వింటనే ఉంటాము మనము అప్పట్లో వాళ్ళు అవన్నీ ఇచ్చారు శరీరంగా వాళ్ళు ఉంటే శరీరకంగా ఈ లోకంకి వచ్చినప్పుడు వాళ్ళు గోల్డ్ ఇచ్చారు దేవునికి బంగారం సామాని బోల్లం సమర్పించుకో ప్రభావ నేను ఇప్పుడు అనుకున్నావు నేను వాళ్ళు మనమేమి ఇవ్వాలి ఫస్ట్ దేవునికి దేవునికి ప్రేమని వాళ్ళ ఫస్ట్ ఆ ప్రేమ లేకుండా దేవుడు కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్న అనుకున్నావు అనుకోకుండా రియల్ ఫస్ట్ ఇంపార్టెంట్ అదే అట్లా చేయలే చేయాలి అందరూ దేవుణ్ణి నమ్ముకున్నా కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా వాక్యం చదువుతున్నా పాటలు పాడుతున్నా అని అనుకుంటాం కానీ ఫస్ట్ మనం దేవునికి బెస్ట్ ఏమి ఇస్తున్నాం అన్నది మనం చూ చూసుకోవట్లేదు అదే ఒక ఏమంటారా హ్యాబిటేట్ గా మనకి ఏం కావాలి దేవుడిని చన్నదిగా తీసుకుంటున్నాం కానీ మనం ఏమి ఇస్తున్నామో దేవునికి అసలు చూసుకోవట్లేదు దేవుడు మన నుంచి ఫస్ట్ ఎక్స్పెక్ట్ మన ప్రేమని ప్రేమది మన ప్రేమది చేయకుండా ఓన్లీ నిజంగా మనుషులను ప్రేమించినట్టు నార్మల్గా టైం అది ఏదో ఉండాలి కదా ఒక బాధ్యత అన్నట్టు చేస్తున్నారు కానీ అది కాలే కాదు బాధ్యత అన్నట్టు కూడా కాదు అది దేవుడిని కంప్లీట్ గా లవ్ చేయాలి మనము అది అన్ని గుణంగా ఆయన మనలో రావాలి అప్పుడే మనం అనేది ప్రేమించినట్లు నిజంగా అయితే మనకి తగ్గించుకోవడం కష్టమే కాని తగ్గించుకోమని దేవుడు దేవుడు ఆయనే పుట్టుక నుంచి అదే ఆయన ఇప్పటి నుంచి మనకి మనలో అదే చూస్తుండే ఫస్ట్ ఆ తగ్గించుకునేప్పుడు ఫస్ట్ వచ్చింది అనుకో ఆటోమేటిక్ గా అన్నీ వచ్చేస్తే అని నేనైతే ఫీ అనుకుంటున్నాను తగ్గించుకుంటే నీకు నార్మల్ గా యాంగ్రీ కూడా రాదు ప్లస్ ఇంకా ఆ ప్రేమ దేవుడి ప్రేమ అనేది నీలో ఉంటది అంటే మనం చేంజ్ చేసుకోవాలి ఈరోజు మనకి ఏమన్నా ఆ విధంగా తగ్గించుకో మనం చాలా నేనైతే చూస్తున్నాను కానీ బెస్ట్ తగ్గించుకున్నప్పుడే నువ్వు బెస్ట్ ఇవ్వగలుగుతావు దేవునికి దేవుడైతే ఏం అడగట్లేమించి ప్రేమ అండ్ మనం ఆయనకి ట్రూ ట్రూ టైం ఆల్సో మీ కెన్ గివ్ లవ్ ఫర్ గాడ్ అండ్ ద్వారా ఎక్కువ టైం స్పెండ్ చేసినా కూడా నువ్వు గట్ టైం వరకే నువ్వు ఉంటే కూడా లాభమే లేదు ఎందుకంటే అందులో కూడా ప్రేమ ఉండాలి దేవుడు ప్రేమ ఉంటేనే అంత ఆరాధించగలుగుతాం మనం వీళ్ళు ఇక్కడ ఆరాధించిన దేవుని జ్ఞానులు కూడా ఐ నాట్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ కంప్లీట్లీ బట్ చూడండి మీరు అర్థం చేసుకోండి ఆ వాళ్ళు ఇచ్చేది వాళ్ళు చాలా ప్రెషస్ థింగ్స్ సిగ్నిఫికెన్స్ గా ఇచ్చారు వాళ్ళు చాలా ప్రెషస్ థింగ్స్ ఇచ్చారు అప్పుడులో వాళ్ళు మనం కూడా మనం దేవునికి అని ఆయన మన నుంచి ప్రేమనే కోరుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వాక్యంలో కూడా దేవుడు దేవుడు మన నుంచి ప్రేమనే కోరుతున్నాడు ఆయన ఏం గోల్డ్ కోరుతలేడు సిల్వర్ ఏది అవుతాడు దేవుడు మన ప్రేమ ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్ నువ్వు తాయిస్తావు దేవునికి దేవుని క్రియలను నువ్వు చేస్తావు మనం తగ్గించుకుంటావు ఇవన్నీ మనం చేయగలుగుతాం లేదంటే ఏమి సక్సెసే కాదు నేనైతే అంటున్నా ఈ మేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మెయిన్ గా మనము ఆయనలో ఆయన ఆయన బర్త్ లో బ్రత్ ఆఫ్ క్రైస్ లో ఫస్ట్ ఆయన గుర్తున్న అక్కడ పశులప్ప అక్కడ గుర్తున్న దగ్గర నుంచి చూసుకుంటే అక్కడ ఆయన ఎంత తగ్గించుకున్నాడు అసలు అది వి అది వింటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఎంత అని చెప్పేసి ఆ తగ్గింపు మన లాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుడు ఇక్కడ ఈ లోకంలో మనం ఎంత తగ్గించుకోవాలనేది ఫస్ట్ చెప్తున్నాడు అప్పుడే నువ్వు ప్రేమించగలవు దేవుణ్ణి ఎవ్రీథింగ్ అందుకే మనము ఒకవేళ ఇప్పుడు వారికి అయితే ఒకవేళ మనము ఇంకొకటి దేవుని దగ్గర నుంచి ఓన్లీ ఆశించిస్తే చూసుకుందాం మనం ఈరోజు ప్రభా నేను మీ మరి నేను దగ్గర నుంచి నేను ప్రార్థాన్యండి ఆశించకుండా ఫస్ట్ నేను మీ నా దగ్గర నుంచి ఆశించి నేను ఇవ్వగలుగుతున్నా లేదా అన్నది ఫస్ట్ చూసుకోవాలి మనం ప్రార్థన చేసుకొని దేవుని ఫస్ట్ మనం ఫస్ట్ ఆయనకి మంది నుంచి చూసుకోవాలి నేనైతే నిజంగా చాలా మటుకు సిన్సియర్లీ ఐ విల్ బి లిటిల్ Uh, busy that i didn't uh, think about that one. but today god is also speaking to me they need to chalasa loda ankunna anamata prabhu nenu preemistuna prema sageetham prabhu nenu adukte manu christians ni adukte ni over ni ko preemistunte devuni preemistuna antaru kaani akade ye maatra kuda devu kriyalle undav kada manalu chuskunte ippudu chepthe vandra adukte ni devuni preemistuna preemistuna antu preemisthe manlu ekkada chupichukuno vallu ever know నువ్వు చెప్పడం దేవుడు ఫస్ట్ నీళ్ళ నుంచి చూడాలి దేవుడు కార్యాలు అప్పుడే జరిగితే మన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఒకే దేవుడు కార్యాలు మనలో నేను దేవుడిని అప్పుడులో కూడా చూసుకున్నా మనము శత్రుఘ్ మిషక అగ్నిపణాలు పడిన వాళ్ళు అన్నారు ప్రభావం నాకు నా దేవుడు మాకు మేమేం చెప్పి దేవుడు మాకు ఏం చెప్పినా మేము ఆ ముఖం అని చెప్పేసి వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ప్యాషన్ అంటే చెప్పేది వాళ్ళు మనం కూడా ఆ పరిస్థితులు ఫస్ట్ చూసుకోవాలా లేదు దేవుడు నాకు హెల్ప్ చేస్తేనే నాకు ఇది ఇస్తేనే నేను చేస్తాను విషయ అంటే మన విషయ తీరుస్తేనే కాకుండా ఫస్ట్ దేవుడు విషయ మనం మన దేవుడు మనం చేయబోతున్నా అన్నది చూసుకొని అది నిలబే చాలు ఫస్ట్ మనం మనము సువాత చెప్తున్నామంటే ఫస్ట్ మనమైతే ముందు ఫుల్ జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ మనకే ఉంటుంది తీరిపోయితే అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఆతోనైతే మాట్లాడుతున్నా నేను చేయాలనుకున్నాను ఈ రోజు ఇది దేవుడు చెప్పండి చాలా చాలా ట్రై కూడా చేస్తున్నాను గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ టు వాట్ యూ వాంట్ మీటు నేను అనుకున్నా దేవుడు మన నుంచి ఏం కోరుతున్నా ఫస్ట్ అందరూ క్రిస్మస్ క్రిస్మస్ అని అనుకుంటున్నారు చేస్తున్నారు ఇంకా జ్ఞాపకం కూడా తెచ్చుకుంటాం మనం ప్రతిరోజు మనకు తెలిసేవద్దు క్రిస్మస్ మనల్ని ప్రతిరోజు ఉండాలని మళ్ళీ అది ప్రతిరోజు ఉండాలంటే నిజంగానే నువ్వు అనుకుంటున్నావు నేను ప్రతిరోజు నాలో దేవుడు ఉంటున్నాను నీకు ఎట్లా తెలుస్తుంది మరి నువ్వు అన్ని ఒక చేసుకుంటా దేవుడు అలా ఉండే క్రిస్టియన్ని నేను క్రిస్టియన్ ఆయన నామం చెప్పుకుంటున్నాము ఆయన నామం చెప్పుకుంటే అన్ని ఆయనకు వినోదంగానే చేసుకుంటే మనం ఎంత తప్పు ఎంత అబద్ధికులం అప్పుడు మనము అందుకే మనం ఫస్ట్ భయపడాలి అబ్బాయి తప్పు ఇట్లా అబద్ధలు ఆడుతున్నా లేదని ఫస్ట్ మనం అది కూడా మనం చూసుకోవాలన్నమాట ఇంకోటి దేవునికి బెస్ట్ ఇవ్వడమే మనం చూసుకోవాలి బెస్ట్ బెస్ట్ టైం బెస్ట్ వర్క్ వాట్ ఎవర్ యూఆర్ హార్ంగ్ దెస్ట్ థింగ్ వీ డ్ గివ్ టు గాడ్ ఇదొకటి ఇంకోటి దేవుడు దేవుడు ఈ ఈ జ్ఞానులను మనకు తెలియపరచండి దేవుడు ఎక్కడ పుట్టినది వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ కూడా చూసుకున్నాం దేవుడు అన్ని తెలుసు కూడా ఆయన చనిపోవడానికి మన కోసం వచ్చింది కంప్లీట్ గా కంప్లీట్ గా ఆయనే మన ఇవ్వడానికి వచ్చింది నిజంగా అది ఇంత గ్రేట్ నేనైతే ఇప్పుడు ఇప్పుడు చచ్చిపోతా ఇప్పుడు ఆయన తెలుసుకొని ఎవరైనా సరే వాళ్ళు భయపడతారు వాళ్ళు ఏమి కూడా చేయలే అనమాట వాళ్ళు ఎవరైనా ఊరి కోసం ప్రాణం ఇస్తామం ఒక హస్బెండ్ ఒక వైఫ్కి కాదు వైఫ్ ఒక హస్బెండ్కి లేదు మదర్ ఒక పాప వాళ్ళ బిడ్డకి వాళ్ళ బిడ్డ వాళ్ళ మదర్కి కూడా ఇయాలి అంటే లైఫ్ వాళ్ళ కోసం చనిపోమని చనిపోతారు అసలు అనుకో చనిపోరు అసలు ఏమి ఒక బిడ్డ కోసము చేయలేం ప్రాణం ఇవ్వగలుగుతామా ఇవ్వలేము వరం అట్లా చేయలేం కానీ దేవుడు మాత్రం ఇచ్చుండి మన ప్రాణం ఇచ్చాడు నేనైతే అనుకుంటా ఆయన మనిషికి వచ్చి మళ్ళీ అన్ని చేసి ఉండ దేవుడు అంటే అమ్మాయి దగ్గరే అసలు అని అనుకుంటా ఉన్నాను నేను అలాంటిది కూడా మనకి రావాలన్నమాట అంటే దేవుడి కోసం కంప్లీట్ గా ఇవ్వడం అనమాట ఆయన మన కోసం కంప్లీట్ గా ఈ గేమ్ ఇస్ లవ్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ విత్ అస్ ఫర్ అస్ ఎందుకంటే ఇక ఇంకోటి చూసుకుంటే రాతి చాప్టర్ లో వన్ ఎయిటీన్ లో సారీ సెమ్ వన్ ఎయిటీన్ లో అది లాస్ట్గా నేను చదివేశం ముగిచ్చేస్తాను సిస్టర్ యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం నిలుచును ఆయనకు కృతజ్ఞతతో చెల్లించుడి మన చూడండి దేవుడు మన కోసం జన్మించు ఆయన ఎంతో దయాళుడు కాబట్టి ఆ దయాలు దేవుడు మన మన కూడా ఇతరులకు దయము చూపు సారీ దయాళుడు దయ చూపిస్తున్నామా అసలు వీ వి ఆర్ ఎనీ టైం గివింగ్ సింపతి ఆర్ ఎనీ షోయింగ్ ఆర్ ఎనీథింగ్ అదర్స్ అనేది చూసుకోవాలన్నమాట అంటే ఆయన దయాళుడు దేవుడు ఎంతో దయాలు ఆయన కృప ఎప్పుడు ఉంటాయి మన క్షేమా ఎప్పటి వరకే మనం చేస్తే కూడా క్షేమాపణ పోతే ఆయన మనల్ని ఎప్పుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది మన విధ అని చెప్పింది దేవుడు ఆయన అది ఆయన దయాళుడు కాబట్టి ఆయనే కృప నిరంతరం ఉంటది ఆ దాన్ని బట్టి మనము ఎంత ప్రేమించాలి దేవుణ్ణి ఎంత గొప్ప ఇది మనకి థింగ్ మనకి లైఫ్ లో అది జ్ఞాపకం తెచ్చుకుంటే కాదు మనకి ఎంత దేవుడు ఆరాధించాలనిపిస్తుంది ఆరాధన చేయాలనిపిస్తుంది దేవుడు మనకి ఏదో అన్ని చేయాలని కాదు ఎన్ని పొజిషన్లు ఉంటేనే చేస్తాను కాదు ఆ వాక్యం ధ్యానిస్తే మనకి ఆటోమేటిక్ గా మనకి ఆయనకు ఆరాధన చేస్తూనే ఉంటాం ఆయన కృప ఎప్పుడు నిరంతరం ఉంటాం నాకు ఈరోజు ఇంత పెద్ద రోగం వచ్చిన కృప లేదేమో నా మీద చూడండి ఆయన కృప అంటే నిరంతరం ఉంటుంది దేవుడు ఆయన కృప నిరంతరం నిల్చున్నా మన మీద ఆయన ఆయన యహోవా ఎందు భావి భక్తులు అందులో ఆయన భయమక్ గలవా అని అది గ్రహిస్తారు చాలా మంది నమ్ముకున్న తర్వాత కూడా అన్ని మనకి అత నమ్ముకుంటాము ఆయన కోసం ఎన్నో సార్లు ప్రార్థన చేస్తాము సేవ చేస్తాం అన్ని చేస్తాము మళ్ళీ పక్కన అన్ని డౌట్ఫుల్ గా మళ్ళీ అవుతుందో ఏదో అని ఉంటాము కానీ ఈ వాక్యం దానిస్తూ ఉంటుంది కదా అసలు నేనైతే అనుకుంటా ఉంటా ఈ వాక్యాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క వయసు అన్ని వయసులు చూసుకుంటే చాలా హ్యాపీగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఈ రోజైతే నేను వాక్యం చెప్పాలనుకున్నప్పుడు దేవుడు ఇదే వాక్యం ఫస్ట్ నాతో మాట్లాడిన తర్వాత నేను అది చూసుకున్నాను రెండు తర్వాత ఈరోజు ట్వంటీ డిసెంబర్ అని అందరూ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మా పక్కన వాళ్ళు కింద వాళ్ళు ఆ స్కూల్లో అందరూ చేస్తున్నారు వాళ్ళు తప్పించుకోవాలనే మనం చేయకుండా అన్నీ ట్రై చేద్దాం అనుకున్నా ట్రై చేస్తున్నాను కానీ అది ఒక అవకాశంగా భావించి వాక్యం చెప్పొచ్చు కదా అన్నట్లు చెప్పేసినాం స్కూల్లే కదా మేము మా స్కూల్లో సువార్త చెప్పడానికి ఒక అవకాశం కదా అని చెప్పాం అనమాట దేవుని కోసం ఆ విధంగా దేవుణ్ణి నడిపించిన ఇప్పుడు మనము వాళ్ళకి తెలియని వాళ్ళకు మీరు ఎందుకు క్రిస్మస్ జరంటే ఏమని చెప్పుకుంటాం అప్పుడు ఈ వాక్యం తీసి ఇది అంటే వాళ్ళకు కంప్లీట్ డైరెక్ట్ గా ఇది కొంచెం దేవుణ్ణి పుట్టినప్పుడు ఎట్లా దేవుడు తగ్గించుకున్నాడు దేవుడు ఇవన్న జ్ఞాపకం వాళ్ళకి చెప్పిన చెప్పిన మాట నేనైతే అయితే నేను నేను నేను ఇంకోటి ఏం చెప్పాలనుకుంటానంటే వన్ ఎయిటీన్ ఎయిత్ ఎయిటీన్త్ కూడా మనము యహువాహు యహువా నన్ను కఠినముగా శిక్షించను ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు ఇప్పుడు నేను చెప్పినగా ఇది వాక్యము సామ్ వన్ ఎయిటీన్ ఎయిటీన్త్ లో నన్ను కఠినముగా శిక్షించను ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు చూసిన దేవుడు ఇప్పుడు మనం అనుకుంటాం కదా దేవుడు ఇంత ఇంత శిక్ష పెట్టి నాకు ఇంత జ్వరం ద్రోగం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము లేదంటే ఈ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్ కొన్ని కొన్ని సార్లు అన్ని కూడా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అది మనం ఏం చేయలేకపోతాం మెయిన్ అయితే హెల్త్ ఇష్యూస్ లో చూసుకుంటేనే మనకి అనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్ మనలో మనకు చూపిస్తాడు కదా దేవుడు మన ఆయన మనకి శిక్ష కఠినంగా అసలు తట్టుకోలేనంత ఉంటుంది కానీ మనల్ని మరణము తీసుకోవడం అందులో చూసుకోవచ్చు ఎంత ప్రేమ అందుకని నేను ఏమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీషుడ్ అని ఆయన బట్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆయన పుట్టిన మేంజర్లో ఆయన పుట్టినప్పుడు ఆ పశులపాకుండా తగ్గించుకున్నట్లు ఆ విధంగా మన కూడా తగ్గించుకోవాలన్నమాట అంత దీనంగా తగ్గించుకోవాలి మనము కంప్లీట్ గా ప్రేమించాడు ఏది బెస్ట్ మనము అదే దేవునికి ఇవ్వాల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైమింగ్స్ లో కానీ మనకు ఉండే ప్రవర్తనలో కానీ బెస్ట్ ఏదో అలవాటు చెప్పున కాకుండా మనం కంప్లీట్ గా ప్రేమించడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సేవ చేస్తున్నాము అయినప్పటికీ కూడా మనం ఇవన్నీ ఫస్ట్ మనలో ఉండాలి ఊరికి మనము బైబిల్లో తీసి ఆ చదువుతున్నాం కదా కదా మన జ్ఞానంతో కాకుండా ఈసీగా మీనే మాట్లాడ నేనైతే అనుకుంటాను అంతా వాక్యం చెప్పినంత టాలెంట్ అయితే నాలో లేదు బట్ దిస్ ఇస్ ఆల్ వర్డ్ గాడ్ స్పీకింగ్ టు మీ జస్ట్ ఐయింగ్ దిస్ ఆల్ చాలా మటుకు నేను వాక్యం అయితే అంత అంత భక్తిగా ఉండి కూడా నేను చెప్పాను కదా ఇప్పటి వరకు నేను వర్క్ చేసుకుంటా స్కూల్ వర్క్ చేసుకుంటా ఇప్పుడు మొత్తం ఇప్పుడు చేసుకోవాలి రాదం చేసుకోవాలనుకుంటా అనుకుంటా అనుకుంటా ఆ వర్క్ చేస్తే స్కూల్ వర్క్ చేసేస్తా లాస్ట్ టైం గెలిచిపోయినట్టే ప్రభా క్షమించ అని చెప్పి ఇట్లా లాస్ట్ టైం ఇస్తున్నా అట్లా అయిపోతుంది నేను అందుకే కంప్లీట్ గా ప్రభా ఇది నాతో మాట్లాడడానికి వదనాలని చెప్పుకొని ఫస్ట్ దేవుడికి ఇచ్చేసి తర్వాత నా వర్క్ చేసుకోవని అనుకున్నా అనమాట సో నాట్ ఓన్లీ మీ బట్ ఆల్సో ఇప్పుడు మనము దేవుడు మాట్లాడుతున్నా మనలో ఎన్నో ఉంటే లోపాలు దేవుడిని అడిగి దేవుడు ప్రభా నన్ను క్షమించాడు నేను అట్లా ఇవ్వడా మీ నుంచే ఓన్లీ కోరి నా నుంచి మీరు ఆశించింది ప్రభా నేను అట్లా ఉండకుండా క్షమించాడని దేవుణ్ణి అడుగుదాము మనం అందరము కంప్లీట్ గా దేవుడిని ప్రేమించడానికి మనము ప్రయత్నించడం కాదు కంప్లీట్ గా మనం చేయాలి కూడా అది కంప్లీట్లీవ్ గాడ్ ఎవర్ వీఆర్ హ్యాపీ ఇన్ అవర్ లైవ్ అనమాట దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీదించినాక సిస్టర్ సిస్టర్ వాక్యాన్ని బట్టి ప్రార్థించాను సిస్టర్ ప్రార్థన స్థుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగా ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు మీకు లెక్కలేని వీలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెస్తున్నాను ప్రభా ప్రభా చదివిన వాక్యాన్ని బట్టి ప్రభావం లేని తప్పులుంటే మనం క్షేమించండి ప్రభా నేను ప్రభావి నాతో మాట్లాడువ్వచ్చాను బట్టి ఈ మా అందరికీ మార్పు కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి వాక్యాన్ని ప్రభావ మీకు కృపద ఇచ్చు అండి ప్రభాతాన్ని చేసి ఆ ప్రభాతాన్ని మరి ఎంతమందికి అయితే ప్రభావం మేము ఇంటవలసిన ప్రభాతాన్ని మిమ్మల్ని ప్రేమిటి లేకుండా ప్రభా అలవాటు చెప్పుడు చేసినాడల్లా మమ్మల్ని మరి కనీసం ఇప్పటి నుంచి ప్రభాతాన్ని కంప్లీట్ గా మేము ప్రేమించాలి ప్రభా కంప్లీట్ గా ప్రభా వాళ్ళు మా దగ్గర ఉండే బెస్ట్ థింగ్ మేము ఇవ్వాలి ప్రభాతాన్ని ఏసీ ఆ విధంగా మమ్మల్ని ప్రభ అనిపించండి మేము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆన్లైన్ ఉన్న ప్రతి గుడ్డా కేపిఎం వాళ్ళందరికీ జ్ఞాపకం తెచ్చుకోవడం తండ్రి వారి కుటుంబానికి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా ప్రార్థనకు అటు ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభావ వారి తీర్చి మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా మీని మాయమ పోదమని ప్రార్థిస్తూ ఏసుకరిస్తూ నా ప్రార్థిస్తున్నాను తండ్రి మన ప్రభైన ఏసు క్రీస్తు కృప సమాధం నడిపింపు మన అందరికీ సదాకాలం తొడేయడం గాక ఆమె అందరికీ ప్రైజ్ లో